యొక్క ఉనికి సత్త అనుభవానికి వచ్చింది బీయింగ్ బియింగ్ని పట్టుకోవాలి ఉనికిని పట్టుకోవాలి సత్త ఉనికి అంటే మీకు అలవాటు అవుతుందో అవుదో సత్తా అని సంస్కృతంలో అంటూ ఉంటాము ఇంగ్లీష్లో బియింగ్ అని అంటాము తెలుగు ఉనికి సో ఈ సత్తా ఈజ్ ది రియాలిటీ సో పుష్పము మీరు అన్నప్పుడు పుష్పము యొక్క సత్త అనుభవంలో విషయం అవుతుంది అలాగే ఫలము అని అన్నప్పుడు ఫలము యొక్క సత్త అనుభవముల విషయానికి ఉంటుంది పుష్పానికి ఫలానికి మధ్యని ఏమీ లేదు అని అన్నప్పుడు ఆ ఏమీ లేదనే దాని యొక్క సత్త దానికి శూన్యమని పేరు పెడతారా ఆకాశం అని పేరు పెడతారా బౌద్ధులు శూన్యం అన్నారు వేదాంతులు ఆకాశం అన్నారు ఆకాశ సత్త అనుభవానికి వస్తుంది ఏమీ లేదని చెప్పడానికి కూడా సత్త అనుభవానికి వస్తున్నాయి కాబట్టి పుష్పము ఫలము స్పేస్ ఖాళీ అన్నప్పుడు ఎన్ని అనుభవాలు అనుభవానికి మూడు సత్తలే పుష్ప సత్త ఫల సత్త ఆకాశ సత్త ఇది దేశ సత్త ఆ సత్త ఉన్నదే ఇప్పుడు పుష్పము లేదు కానీ సత్త ఉంటుంది పుష్పము లేదు అన్నప్పుడు దేశము యొక్క సత్తా ఆకాశము యొక్క సత్తా అనుభవానికి రావాలి దేశ సత్తా కాల సత్త ఆకాశ సత్త దేశ సత్త ఆకాశ సత్తే సత్తా అనుభవానికి రాకుండా పుష్పము లేదు అనే ప్రసక్తి ఉండదు మీరు టేబులో నేవో ఏదో ఒకటి చూసి పుష్పము లేదు అని అంటారు విత్ రిఫరెన్స్ టు దాట్ అంతేగాని అసలు ఏమీ లేకుండా పుష్పం లేదనే మాట రాదు ఫ్లవర్ వేస్ చూసి నో ఫ్లవర్ ఇన్ ది ఫ్లవర్ వేస్ అని అక్కడ సంథింగ్ ఈజ్ ఆల్వేస్ కమింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్ ఏమంటే ఫలానా ఎవరు అంటే లేరు లేరు అంటే అర్థం ఏ ఎక్కడ లేరు ఎక్కడ లేరు ప్రపంచంలోనే లేరనా ప్రపంచమే లేకపోతే స్వర్గంలో ఉండొచ్చు సో లేకపోతే యూళ్ళో లేరు ఇంకో ఊళ్ళో ఉంటారు లేరు అంటే అర్థం ఏమిటి ఆ ఇంటి ఇల్లు ఇల్లు యొక్క సత్త బేసిస్గా లేరని అభిప్రాయం ఇంట్లో లేరు అని అర్థం అంతే కదండి కాబట్టి సత్త అనేది మన అనుభవములన్నిటికీ మూలంలో ఉన్నటువంటి చరపరాని సత్యము దాన్ని చెరిపేయటం కుదరదు దాన్ని తుడిచివేయటం కుదరదు అలా ఉంటుంది ఉంది అన్నప్పుడు ఉంటుంది లేదు అన్నప్పుడు ఆ సత్త ఫౌండేషన్ ఆ సత్తయే స్వయం ప్రకాశ సత్త తనంత తానుగా ప్రకాశించే సత్త దానికి ఆ సత్తని తెలుసుకోవటానికి కన్ను చెవి ఇలాంటి సాధనాలు అక్కర్లేదు అది ఎప్పుడూ అహం రూపంగా ఆత్మసత్తా రూపంగా నేను ఉన్నాను అని తెలియటానికి కంటితో చూసి చెప్తారా చెవితో విని చెప్తారా నేను ఉన్నాను అని ఆ ఆత్మసత్త ఏదైతే కలదో అది ఈ ఉన్నది లేదు అనే ఈ రకమైనటువంటి ద్వంద్వములకు అతీతమైన సత్త దట్ బీయింగ్ ఆ బియింగ్ మీదే ఆ సత్త ఎందే ఈ జగత్తంతా ప్రకాశిస్తాయి సినిమా అంతా కూడా సినిమాలో ఉండే సీన్స్ అన్నీ కూడా ఆ తెర మీద ప్రకాశిస్తాయి ఆ తెర అది మౌలికమైన సత్త ఆ తెర మీదకి హీరో వచ్చాడు హీరో వెళ్ళిపోయాడు హీరో ఉన్నాడు హీరో లేడు అని మీరు ఉన్నాడు లేడు అని చెప్పటానికి వెనకాల తెర ఉండాలా తెర లేకుండా ఉన్నాడు లేడు అని చెప్పగలరా చెప్పలేరు కాబట్టి తెర ఇట్ ఈస్ ది సబ్స్ట్ర ఈ ఉన్నాడు లేడు అనే ద్వంద్వములకు మూలంలో అది ఉంది అది అలా ఉంటూనే ఉంటుంది దానికి ఉండడము లేకపోవడం అనే ద్వంద్వాలకు అతీతమైనటువంటి బీయింగ్ అది అది పరమా అటువంటి ఉనికి సత్త ఆ సత్త ఎందే పృథివీ అప్పు తేజ వాయు అనే పంచభూతములు ప్రకాశిస్తున్నాయి పంచభూతములు అంటే మళ్ళీ సత్తేది నామరూపములు మారితే ఐదు అయింది సత్త ఒక్కటియే కాబట్టి ఆ పరమార్థ సత్ అంటే ఉండుట లేకుండుట అనే ద్వంద్వములకు అతీతమైన దేశ కాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైనటువంటి ఏ పరమార్థమైన సత్యమైన కాలముల చేత బాధింప శక్యము కానీ నిషేధించ శక్యము కానీ ఏ ఉనికి కలదో అది ఏ పరమాత్మ పరమాత్మ యొక్క ఉనికికి ప్రూఫ్ నిదర్శనం అడిగితే ఈ జగత్తు యొక్క ఉనికియే ఈశ్వరుని యొక్క ఉనికికి నిదర్శనము బంగారం ఉంది అని ఎలా చెప్తారు మీరు ప్రూఫ్ ఏమిటి అంటే నగ ఉండటమే బంగారం యొక్క ఉనికికి నిదర్శనము అదేవిధంగా ఈ జగత్తులో ప్రతి కూడా ఉంది ఉంది ఉంది లేదన్ను అన్నప్పుడు కూడా విత్ రిఫరెన్స్ టు సంథింగ్ నథింగ్ అనే మాట ఉంటుంది సంథింగ్ రిఫరెన్స్ లేకుండా నథింగ్ అనేది ఉండదు కాబట్టి అన్ని సందర్భాలలోనూ మౌలికంగా ఆ ఉనికి మన చేత గ్రహింపబడుతూ ఉన్నది ఆ ఉనికికి మూలంలో ఉన్నటువంటి దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైన ఏ సత్త గలదో అది ఏ పరబ్రహ్మ అటు అటువంటి పరమ ఆ సత్తకి పరమార్థ సత్త అన్నారు పరమార్థ సత్త ఎందుకన్నారంటే పుష్పము ఉన్నది అని మీరంటే ఇది ఇక్కడ పెట్టి నెల రోజుల తర్వాత వస్తాను ఉంటుందా పుష్పం ఉండదండి మరో ఒకటి ఉంటుంది మరో ఒకటి మాట నేను అడగట్లేదు పుష్పం మాట్లాడు పుష్పం ఉండదు కానీ సో ఆ విధంగా ఒకప్పుడు ఉండి మరో అప్పుడు లేకుండా పోయేటువంటి దాన్ని పరమార్థ సత్ ఆపేక్షికమైన సత్ అసలు సత్తు కానే కాదు ఇంకొకటి ఏదో సత్తుంది ఇంకో దాని మీద ఇది కనబడిందంటే జగత్ దృశ్యతే సినిమా సినిమాని మీరు అస్థి అనాలా దృశ్యతే అనాలా దృశ్యతే అస్థి అనుకోందండి అస్థి ఏమిటండి ఉండదు అదే అస్థి అంటే ఉన్నది సినిమా ఉన్నది అని సినిమా కనబడుతున్నది అని సినిమా కనబడుతున్నది అదేవిధంగా జగత్ని జగత్ అస్థి అని ఎప్పుడూ అనుకూడదు జగత్తు అస్థి కాదు బ్రహ్మ అస్తి మరి జగత్తు మాత్రం జగత్ దృశ్యతే బ్రహ్మ సత్యం జగన్మిత్యా అంటే అర్థం అది జగత్తు దృశ్యతే జగత్తు కనబడుచున్నది సినిమా తెర ఉన్నది సినిమా బొమ్మలు కనబడుచున్నది కాబట్టి ఒకటి కనబడేది అపేక్షికమైన సత్యము ఉన్నదేదో అది పరమార్థ సత్యము కాబట్టి మనస్సుని జాగ్రత్తగా మళ్ళించాల్సి ఉంటుంది ఎందుకంటే మనస్సు ఉంటుంది దేవుడు ఉన్నాడో లేదో ఎదురుకుండగా సంసారం ఉన్నది అని అంటుంది మనస్సు మనస్సు చాలా మూఢమైన స్థితిలో ఉంటుంది ఆ మాట ఎలాంటి మాట అంటే అది ఆ బంగారం ఉందో లేదో ఎవడు చూడొచ్చాడు నగ మాత్రం ఖాయంగా ఉంది అంటే అంత తెలివితేటలో ఈ మాట కూడా అంతే ఎందుకంటే పరమార్థ సద్రూపమైనటువంటి ఈశ్వరుడు లేకుండా కంటికి కనపడి కనబడకుండా పోయేటువంటి జగత్తు ఉండే ప్రసక్తే లేదు అసలు ఈశ్వరుని యొక్క ఉనికి ఎందే జగత్తు కనబడుతోంది లేకపోతే అసలు జగత్తు కనపడకుండానే పోయింది కానీ కనబడే నామరూపాలే సత్యము అని ఎప్పుడైతే బాగా పట్టేస్తుందో ఆ సంస్కార బలం అలాంటిది సంస్కారం ఎంచేస్తుంది దాన్ని స్పెల్ అంటారు ఇంగ్లీష్లో ఆవేశం మోహావేశం ఆ మోహావేశంలో మనకి జగత్త సత్యంగా భాషిస్తుంది ఈశ్వరుడు అనేది అసలు ఉన్నాడా లేదా అని మేము సందేహంలో పడిపోతాం కొంతమంది అంటారు మేము ఇంకా ఈశ్వరుడు విషయానికి ఇంకా మేము ఆ స్టేజ్కి రాలేదండి ఇంకా అదే వేవులెంట్ ఇంకా కుదరదు ఇంకా కొంతకాలం సర్వీస్ అయిన తర్వాత చూస్తూ ఉంది అలా అన్నంలో అభిప్రాయం ఏంటంటే జగత్తు ఖాయంగా ఉంది ఈశ్వరుడు ఉన్నాడో లేదో తోడ దేఖనా పడతాయ అని అభిప్రాయం చాలా పొరపాటు ఉన్నది ఈశ్వరుడే జగత్తు కేవలం కనపడుట మాత్రమే కాబట్టి జగత్తు గురించి ఆపేక్షిక సత్యం అని చెప్తే దానికి చాలా పెద్ద మర్యాద మీరు ఇచ్చినట్టు చాలా జనరస్ స్టేట్మెంట్ అంటే అంతకంటే ఎక్కువ మర్యాద జగత్తుకి ఇవ్వకూడదు అప్పుడు పరమార్థ సత్యము ఈశ్వరుడు మాత్రమే ఏమిటండి ఈశ్వరుడు గుళ్ళో కూర్చొని ఈశ్వరుడు పరమార్థ సత్యం అది గుళ్ళో కూర్చోవడం ఈశ్వరుడు ఈ జగత్తుకంతకీ మూలము ఎవనికే జనించు జగం ఎవ్వని లోపల నుండు లేనమై ఎవ్వని ఎందు డిందు పరమేశ్వరుడు అది పరమేశ్వరుడికి డెఫినేషన్ అది పోతమ్మ గారి డెఫినేషన్ సో కాబట్టి ఆ పరమేశ్వరుడు మాత్రమే సత్యము తదేతత్ సత్యం తదేతత్ సత్యం యథాభూతం విద్యా విషయం సో తదేత తదేతత్ ఆ ఈ అక్షర పరబ్రహ్మ సత్యం యథాభూతం సత్యం అంటే యథాభూతం యథాభవతి తథైవ భవతి ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది నగ వస్తుంది పోతుంది బంగారం యథాభూతం అలాగే జగత్తు వస్తుంది పోతుంది ఉంటుంది కొంతకాలం కనప ఉన్నదో కనపడుతుంది పోతుంది అని ఈశ్వరుడు మాత్రం సత్యం ఏమండి నేను అది ఈ వాక్యం అది నమ్మశక్యం కాకుండా ఉంటుంది కానీ నిజంగా అధ్యాత్మంగా చూసినట్లయితే అంత తేలిక మాట అదే కానుకోవట్లేదు ఎలాగంటే జీవితంలో అనుభవాలు అన్నీ వస్తాయి రకరకాల అనుభవాలు మంచి చెడు అన్ని రకాల అనుభవాలు వస్తాయి కొద్దిసేపు మనల్ని మనల్ని మనల్ని అవి అలరా అలరానిస్తాయి మళ్ళీ పోతాయి కానీ ఇన్ని అనుభవాలు వచ్చిపోతున్నా పోకుండా స్థిరంగా నిలిచి దేవిటో చెప్పండి నేను అహమస్మి ఆత్మ లేకపోతే ప్రాణము ప్రాణశక్తి ఉందండి అది అలా స్థిరంగా ఉంటుంది ఎక్కడికి పోతుంది ఇప్పుడు ఒక వ్యక్తి ఆనందంతో కేరింతలు కొడుతున్నాడు వాడి వాడి ఆనందానుభూతి వెనక్కాలేముంది ప్రాణశక్తి ఇంకొకడు దుఃఖంతో కురుంగిపోతున్నాడు ఆ దుఃఖానుభవం యొక్క వెనక్కాలేముంది ప్రాణశక్తి ఆఖరికి దుఃఖించాలంటే కూడా ప్రాణశక్తి ఉండాలండి దుఃఖించడానికి ఒక పిసర్ ఎక్కువ ఉండాలి మామూలు సుఖించడానికి అంటే ప్రాణ ఓ మోతాదు ఎక్కువ ఉండాలి ప్రాణశక్తి లేకపోతే ఏం దుఃఖిస్తారు దుఃఖించడానికి కూడా ఎనర్జీ కావాలి కదా మెంటల్ ఎనర్జీ కావాలి ఫిజికల్ ఎనర్జీ కావాలి ప్రాణశక్తి ఉండాలి సో దుఃఖం వస్తుంది పోతుంది ఉండదు శాశ్వతమేం కాదు అలా వస్తూనే పోతుంది సుఖం వస్తుంది పోతుంది అది పోతుంది ఇది పోతుంది కానీ ఆ సుఖాన్ని ఈ దుఃఖాన్ని కూడా కొంతసేపు ప్రకాశింపజేసినటువంటి ఏ ప్రాణశక్తి లైఫ్ అది ఎక్కడికి పోదు లైఫ్ డజెంట్ డిజపియర్ లైఫ్ డజంట్ డై కాన్షియస్నెస్ డజెంట్ డై రియాలిటీ డజెంట్ డై దట్ ఈజ్ ఈశ్వర ఆ లైఫే ఈశ్వరుడు ఆ చైతన్యమే ఈశ్వరుడు కాబట్టి అది ఎక్కడికి పోదు అదే తత్ సత్యం యథాభూతం ఎలా ఉందో అలాగే ఉంటుంది విద్యా విషయం ఫ్యారోస్ వాళ్ళ శరీరం మీద బంగారపు కవచం వేసి ఐదు వేల సంవత్సరాల క్రితం ట్యాటన్ క్యామన్ ఎవరో ఒక ఆయన ఉన్నారు ఒక ఫారో చాలా ఇంట్రెస్టింగ్ నేమ్ ఐదు వేల సంవత్సరాల బంగారపు కవచం ఆయన శరీరానికి ఆ శరీరం పోయింది ఎప్పుడో ఆ కవచం ఇప్పటికీ అలాగే దానికి దాని మీద ఉన్న మట్టి అంతా దులిపేశారు మట్టి పడి మీరు దులిపేశారు దులిపేస్తే అలాగ మెలమెల మెరిసిపోతావు ఎప్పటికీ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ కైరో దాంట్లో అలాగా అలవారిపోతూ అలాగే ఉంది ఏదో వంద పౌండ్ల బంగారం అది దాని వాల్యూ ఎప్పుడూ ఉంటాయి గొప్ప విలువ అది ఎక్కడికి పోతుంది సో ఈశ్వర స్వరూపం అట్టింది అంటే ఉద్యోగ దృష్టాంతం లౌకిక దృష్టాంతం ఆత్మతత్వం అట్టింది యథాభూతం విద్యా విషయం ఈ అపర విద్య ఉన్నదే దాని సబ్జెక్ట్ మే కదా ఎంత గొప్ప విద్య కాబట్టి అపరవిద్య చదువుకోవాలి చదువుకోవాలి కంప్యూటర్ గురించి మైక్రోసాఫ్ట్ విండోస్ చదువుకోవాల కదా చదువుకోవాలి కానీ అది అలా చదువుకున్న రెండేళ్ళేవిడికి అయిపోతుంది ఆక దాని పని మళ్ళీ కొత్తది ఏదో అది చదువుకోవాలి బట్ దాంతో పాటుగా కనీసం ఒక స్థాయి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి ఎందుకంటే మీకు నేను రహస్యం చెప్తూ చూడండి మనిషి జీవితం అంటే ఏమిటండి థాట్ అండ్ యాక్షన్ ఆలోచనలు క్రియలు అంతే కదండి ఇంకేమిటి జీవితం అంతకంటే ఏమైనా ఉందా ఎందుకంటే మనిషిని జీవితాన్ని బాగా వడపోసి మనం సిద్ధాంతాన్ని ఫిలాసఫీ అంటే అదే మనిషి జీవితం ఏమిటండి అని అడిగాను అనుకోండి రెండు మీదకి వెళ్ళి స్టాక్ మార్కెట్ అండ్ మై హౌస్ అండ్ మై వైఫ్ అండ్ మై చిల్డ్రన్ అంటారు అలాగా దాన్ని చూడటం అల్సిన అవన్నీ అలాగూ ఉంటాయి మనిషి జీవితాన్ని చూడాల్సిన పద్ధతి అది కాదు జీవితం అనగానేమి అంటే మీరు మౌలికం దగ్గరికి వెళ్ళిపోవాలి మూలం దగ్గరికి వెళ్ళిపోవాలి బేసిక్స్ దగ్గరికి వెళ్ళాలి సో మనిషి జీవితము ఇట్ ఈజ్ నథింగ్ బట్ థాట్ అండ్ యాక్షన్ ఇప్పుడు ఆత్మ స్వరూపం గురించి తెలియకుండా మీ థాట్లన్నింటికి మూలం ఏమిటవుతుంది అజ్ఞానం అవుతుంది మీ యాక్షన్స్ అన్నిటికీ మూలం ఏమవుతుంది అజ్ఞానం అవుతుంది అసలు నేను అంటాను వితౌట్ సెల్ఫ్ నాలెడ్జ్ దెర్ ఈజ్ నో బేసిస్ ఫర్ థాట్ అండ్ యాక్షన్ ఏముందండి థాట్ అండ్ యాక్షన్కి బేసిస్ ఏమిటండి సెల్ఫ్ నాలెడ్జ్ లేకపోతే మీకు ఆత్మ థాట్ ఎక్కడి నుంచి ఆత్మ నుంచి రావాలి యాక్షన్ ఆత్మ నుంచి రావాలి ఆత్మ నుండి మీకు సంబంధం లేదు మీకు తెలియదు అప్పుడు థాట్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది అజ్ఞానంలో పడిపోలేదండి అది యాక్షన్ అజ్ఞానంలో పడిపోలేదు ఆశ్చర్యమే ఉంది మనం చేసి క్రియలు అన్నింటిలో చాలా భాగం చాలా అత్యల్పంగానూ నిష్ఫలంగానూ తయారయ్యి మనకి నిరాశని మిగులుస్తున్నాయి అంటే ఆశ్చర్యపడాల్సినవి ఉంది ఎందుకంటే మన ఆలోచనలు మన ఆలోచనలు మన క్రియలు మన చేష్టలు అన్నింటికీ మూలము అజ్ఞానమే ఆత్మ అజ్ఞానమే మూలము చాలా హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్ పీపుల్ They don't know what they want. They want something and they work for something else, or they approach it. So, in this case, self-knowledge, Atmaswar, if you don't you know God, you don't know God. If you don't know God, you don't know God, you don't know God. You don't know God. If you don't know God, you don't know God. ఇక్కడ అక్కడ విన్న నాలుగు మాటలు చెప్తాడు ప్రోపకాండా మాటలు నాలుగు చెప్తాడు దేవుడు కైలా వైకుంఠంలో ఉంటాడు కైలాసంలో ఉన్నాయనికంటే కూడా ఓ నాలుగు రెట్లు ఎక్కువ వాడు అని ఇలాంటివి ఏవో చెప్తాడు లేదో ఇప్పుడే కలిసి వచ్చినట్లుగా వాడు బావమర దేవుణ్ణి కలుసుకుని వచ్చినట్టు అప్పుడే కలిసి వచ్చినట్టు ఆ డెప్త్ ఎక్కడి నుంచి ఇప్పుడు పరమార్థ స్థుతి ఈశ్వరుడు గురించి ఇక్కడ మనం అనుకున్నామే ద బియింగ్ the unlimited being which transcends the divisions of asti-nasti, adhi ishwara duane te adhya kani jasnadi, shastra dhyena jasnadi. So, tadeyatat sathjanjitha bhotam vidyavishayana. Kanuka paramatma swarupani nirkelishko varadhu naklai te shastra ne asya in chal sutdi, vidyavishayana. Ajnanam pavali yam te jnana ne asya in chal. చీకటి పోవాలి అంటే చీకటిని తిప్పుతూ కూర్చుంటే చీకటి ఎక్కడికి పోతుంది దీపం వెలిగిస్తే చీకటి పోతుంది కొంతమంది ఈ సంసారం వింటారండి వేస్టండి ఇలాగే ఉంటుందండి అని సంసారాన్ని తిప్పుకుంటూ కూర్చుంటే ఉపయోగం ఉంది ఆత్మ జ్ఞానము అనే దివ్యని వెలిగిస్తే సంసారము అనే చీకటి పటాపంచలైపోతుంది కాబట్టి ఆ జ్ఞానము ఆ పరమేశ్వర స్వరూప జ్ఞానము విద్యా విషయం తర్వాత అవిద్యా విషయత్వాచ అనురుతమితరత్ ఇక్కడికి మనకి ఇప్పుడు రెండు విషయాలు వచ్చాయి విషయం అంటే సబ్జెక్ట్ మ్యాటర్ రెండు సబ్జెక్ట్ మ్యాటర్లు వచ్చాయి ఒకటి సంసారం అపర విద్యా విషయం రెండు పరమాత్మ పరవిద్యా విషయం అక్కడికి రెండు రియాలిటీస్ వచ్చాయా రెండు రియాలిటీస్ దాన్ని ఇప్పుడు నగని చూపించి ఈ నగలో రెండు సత్యాలు ఉన్నాయంటే ఎప్పుడు తప్పో ఇక్కడ అంటే నగలో రెండు సత్యాలు ఏ ఉన్నాయి ఇది నామరూపాలు ఒక సత్యము బంగారం ఇంకో సత్యము అంటే రెండు ఒకే రకం సత్యాలు కావు ఎందుకంటే నామరూపాలు వచ్చిపోయేటువంటివి కనబడేవి సో ఏదైనా సరే ఒక కాలంలో పుట్టి మరో కాలంలో గిట్టిది కనపడుట మాత్రమే కానీ వాస్తవము కాదు కరెక్టే కదండి లెక్క మంచి వీ అండర్స్టాండ్ దాంట్లో పెద్ద తెలివితేట్లే కావాలి దానికి ఓ కాలంలో ఓ కాలంలో పుట్టింది మరో కాలంలో గిట్టుతుంది అంటే మధ్యలో ఎదురుగా అలా కనపడుతుందంటే ఒకప్పుడు ఈ మధ్యలో కాలము కొంచెం పొడుగు ఎక్కువ అనుకోండి ఎక్కువ కాలము అలాగే కనపడింది సత్యంలా భాషిస్తుంది అంత మాత్రాన సత్యం అయిపోదు ఇది ఇది టైం అది లేని సత్యాన్ని తెచ్చిపెట్టద్దు సో తక్కువ టైం ఉందనుకోండి అసత్యము ఎక్కువ టైం ఉందనుకోండి సత్యము నో రెండవ సత్యాలే కాబట్టి ఈ అవి అపరవిద్యా విషయము అయినటువంటి సంసారము కర్మఫల రూపమైన సంసారం ఏది కలదో ఇది అనృతం అది సత్యము కాదు ఇతరత్ అపరవిద్యా విషయమైనటువంటి సంసారము అనృతం అది సత్యము కాదు అపేక్షిక సత్యం అని అన్నాం ఒక స్టేజ్లో అలా అంటాం సత్యము అని దీనికంటే సత్య పై పై సత్యము అనేప్పటికీ ఇంక ఇది అసత్యం అయిపోతుంది సో ఇది సత్యము కాదు అయితే ఎందువల్ల సత్యం కాదు అపర విద్యా విషయం కదా ఇప్పుడు రెండు విద్యలు ఉన్నాయి ఈ విద్యలో విషయం ఇది ఆ విద్యలో విషయం అది ఇది సత్యమే అది సత్యమే ఫిజిక్స్ సత్యమే కెమిస్ట్రీ సత్యమే నో ఎందుకంటే అపర అన్న అవిద్య అన్న ఒక్కటి అది రిలిటివ్ ఆల్ రిలిటివ్ నాలెడ్జ్ ఈజ్ నాన్ నాలెడ్జ్ అవిద్య కదా All relative knowledge is non-knowledge. Now, radio diodes, triodes, what is it? That knowledge is. That is why it is evident. You know, radio diodes, triodes, 1950s, one of the people who came to New York, and they came to New York. If they came to New York, they came to New York, and they came to New York, వరల్డ్ ఫైనాన్స్ క్యాపిటల్ అంటారు డయోడ్ నా రేడియోకి డయోడ్ కావాలంటే దొరకలేదు నా గ్రామ్ కి ప్లేట్ కావాలంటే పిన్ ప్లేట్ కాదు గ్రామ్ కి పిన్ కావాలంటే దొరకలేదు తర్వాత ఇంకొకటి ఏదో అంటాడు అది కూడా దొరకలేదు ఈ మూడు కూడా దొరకలేదు ఏమి నగరం వాట్ హ్యాపన్ టు దిస్ సిటీ అని అంటాడు ఆ నాలెడ్జ్ ఎంత అది నాలెడ్జ్ అయిపోయిందండి మీరు ఈ టెన్త్ క్లాస్ విద్యార్థుల్ని ఈ టెన్త్ క్లాస్ ఫిజిక్స్ స్టూడెంట్ నేను అయినా డయోర్డ్ అంటే ఏమిటని అడగండి మీరు వాట్ ఈస్ దాట్ ఆన్ ది అదర్ హ్యాండ్ సపోజ్ వాట్ ఈస్ ఎ ట్రాన్సిస్టర్ దట్ హీ నోస్ దాన్సిస్టర్ ఐ నో ఇన్ వన్ డైరెక్షన్ ఇట్ అలౌస్ కరెంట్ ఇన్ ది అదర్ డైరెక్షన్ ఇట్ ఆఫర్స్ వెరీ హై రెసిస్టెన్స్ and so current will flow in one direction only, unidirectional flow of current happens due to this transistor. He knows that. But antaka poro kala nho transistor, 1950 lho kamukunna ar transistor. Paktis nho diodes nho triodes nho undi vi. Meyam ubatni vallinji vallam. Ippud a maat and meyir talad inch calls nho paris. It is non-knowledge. Alage ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ మీ కామ్యకర్మలో ఇవి ఉన్నాయి చూసారా ఇవి నాన్ నాలెడ్జ్ లేదా అవిద్య కామ్యకర్మ ఏమిటండి కామ్యకర్మ చేశారనుకోండి ఏదో లాటరీ వచ్చింది ఏదో పూజ ఏదో చేసుకుంటే లాటరీ వస్తుందంటే ఏదో పూజ చేశాడు వెంకటేశ్వర స్వామి ముడుకు చెల్లిస్తే బిజినెస్లో లాభం వస్తుంది ఓకే వన్ వెంకటేశ్వర స్వామికి ఇచ్చేశాడు బిజినెస్లో మంచి లాభం వచ్చింది ఇప్పుడు ఆ లాభం వస్తే ఏం చేశాడు అంతకుముందు వన్ బెడ్రూమ్ లో ఉండేవాడు వన్ బెడ్రూమ్ అంటే వన్ బెడ్రూమ్ హౌస్ అని అర్థం క్యాలిఫోర్నియా ఇంగ్లీష్ సో అంతకుముందు వన్ బెడ్రూమ్ లో ఉండేవాడు ఇప్పుడు త్రీ బెడ్రూమ్ లో ఉంటాడు లగ్జూరియస్ సరౌండింగ్స్ చుట్టుపక్కల వాతావరణం కొంత భోగ మారింది మనస్సు మారుతుందా మనస్సులో సుఖశాంతులు పెరుగుతాయా డబ్బు ఎక్కువైతే సుఖశాంతులు పెరుగుతాయా తరుగుతాయా ఏమో తరుగుతాయో మారుతాయో పెరగడం మాత్రం అవకాశం లేదు అయితే మరి సుఖశాంతులు ఉన్న చోట ఎందుకు ఉన్నాయి సుఖశాంతులు ఉన్న చోట ఎందుకు ఉన్నాయంటే వాళ్ళకి తెలుసో తెలియకో విట్టింగ్లీ ఆ రన్విటింగ్లీ వాళ్ళు ఆ వేదాంతమై ఆత్మ సంతృష్టి ఆత్మ ఆత్మనిష్ట ఏదో సంపాదించుకున్నారు మొత్తానికి ఏదో పుణ్యబలం కాదు అందుకోసం సుఖశాంతులు ఉన్నాయి కానీ భవనాలను బట్టి సుఖశాంతులు ఎవరికి రావు సో కాబట్టి సో రిచ్ పీపుల్ ఆర్ యాజ్ మచ్ అన్హ్యాపీ యాజ్ ది పూర్ పీపుల్ మళ్ళీ సరౌండింగ్స్ ఆర్ మోర్ కంఫర్టబుల్ ఉంటాయి ఈ మోర్ లగ్జూరియస్ సరౌండింగ్స్లో కూర్చొని ఒకళ్ళతో ఒకళ్ళు చాలా తీవ్రమైనటువంటి విభేదాలను కలిగి ఒకళ్ళ మీద చాలా గట్టి ద్వేషాన్ని కలిగి భయపడిపోతూ బా బాధపడితో జీవిస్తూ ఉంటారు ఎంతోమంది అలా కారణం ఏంటంటే మీకు ఈ అపర విద్యా విషయము మీరు కామ్యకర్మల యొక్క ఫలరూపమైనటువంటి భోగాదులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనస్సుకి శాంతి సౌఖ్యము ఈ రెండు ఉండవండి శాంతి సౌఖ్యాలు అంటారు చూడండి అవి సంగీత జ్ఞానము భక్తి వినా అని త్యాగరాజస్వామి అంటాడే సో మీకు భక్తి జ్ఞానము వాటి వల్ల లభించాలి కానీ భోగ భాగ్యాల వల్ల బాహ్య సుఖాల శాంతి ఎప్పుడూ ఆనందం ఎప్పుడూ లభిస్తుంది కాబట్టి బాహ్యములైనటువంటి సంపదలని పెంచేటువంటి ఏ విద్య గలదో అది మనిషిని అభివృద్ధికి తీసుకెళ్తున్నట్లు అనిపిస్తుంది బట్ ఫైనల్లీ ఇట్ మే పుల్ హిమ్ డౌన్ ఆల్సో కాబట్టి దాన్ని అవిద్య అనే ఈ మధ్యన ఒక ఎకనామిస్ట్ చెప్పారు ఈ కార్పొరేషన్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఎవ్రీ ఇయర్ గ్రో అండ్ గ్రో అండ్ గ్రో అబ్సెసివ్ గ్రోత్ ఎందుకుటా ఈ గ్రోత్ అంటే మౌంట్ కి వెళ్లి అక్కడి నుంచి ఇంకా వాడు ధడేర్మని పడిపోతాడు బ్యాంక్ కరప్సీలోకి సో ఇది కైండ్ ఆఫ్ లా మర్ఫీస్ ఉంటారు వీటికి పేర్లు ఉన్నాయి సో ఎవ్రీబడీ ఈజ్ గ్రాడ్యువల్లీ ప్రొమోటెడ్ టు హయ్యర్ అండ్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఇన్కాన్ఫిడెన్స్ అని ఓ ఒకటి ఉండేది so a vidhangane every corporation is growing and growing and growing financially to a level from where it will dow come down which is huge third to bankruptcy chapter 11 protection lo podutundi enni companies bankrupt ayipothundayo telusunnara nenu america vinnapudalo 60 peda peda companies bankrupt ayipothundayi so nenu aa business dantlo chustu untu few of companies they become back few at back are is in shaking now ibm is shaking entire economy of america indians are looking at it because they are doing well outsourcing of jobs any when america is no afraid of indians at one time just ignore them respect now afraid so anyway the point is avya aparavidya vishayamu అంటే కామ్యకర్మల ఫలరూపంగా లభించే భోగ భాగ్యాలు ఏవైతే ఉన్నాయో అవే అపరవిద్యా విషయము అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అపర విద్య ఇస్ సేమ్ యాజ్ అవిద్య పేరు అవిద్య అంటే బాగుండదు అనుకుంటే అపరవిద్య అనుకోవచ్చు నిర్మోహమాటంగా చెప్పండి ఏంటంటే అవిద్య అని కఠోపనిషత్తులో దాన్ని అవిద్య అని అన్నారు విద్య అవిద్య ముండకంలో పరావిద్య అపరావిద్య అని ఒకసారి మోర్ ఇటు ఎలాగంటే నాలెడ్జ్ నాన్ నాలెడ్జ్ అనడానికి బదులు నాలెడ్జ్ రిలేటివ్ నాలెడ్జ్ కాబట్టి ఈ సంసారము ఇహలోక సుఖాలు కానీ పరలోక సుఖాలు కానీ ఏదైనా కూడా కర్మఫల రూపమైన సంసారము అది అజ్ఞానము చేత మనిషి తన స్వరూపాన్ని తెలుసుకోకుండగా తాను పరిచ్ఛిన్నుడను బాహ్యం నుంచి కర్మఫల రూపంగా సుఖం లభిస్తేనే సుఖం ఉంది నాకు లేకపోతే నా లోపల సుఖమేమీ లేదు లోపలంతా డ్రై అని ఎవడైతే అనుకుంటాడో వాడు చేసుకుంటాడు ఈ కామ్య కర్మలనే ఆ ఫలం కోసం వాడు తప్పిస్తాడు అది అజ్ఞానమే బేసిస్గా కలది కనుక అపరవిద్యా విషయము అవిద్యా విషయము కనుక అనృతము అసత్యము అనృతం ఇతరత్ అని తదేత సత్యం అర్థం తర్వాత అత్యంత పరోక్ష నామా ప్రత్యక్షవత్ సత్యం అక్షరం ప్రతిపద్యేరీ దృష్టాంతమాహ నేను ఇందాక మీకు మనం చేశాను ఈ సంసారము ఇది ప్రత్యక్షం అంటే కంటి ముందు అలా దృఢంగా కనపడుతూ ఉంటుంది కంటి ముందు కనపడమే కాదు మన శిరస్సుపై నాట్యం చేస్తూ ఉంటుంది తాండవం చేస్తూ ఉంటుంది శిరస్సుకి తలకెక్కిందంటృం అంటే విష విషం విషమో ఏదో ఒక తానికి తలకెక్కిందంటే అర్థం ఏంటంటే అది బాగా వంట అని అర్థం సో ఆ విధంగా ఈ సంసారము ఈ రాగద్వేషాలు ఈ సుఖ దుఃఖాలు ఈ భోగవాంఛలు ఇవన్నీ కూడా బాగా తలకెక్కి అవి మనకి ప్రత్యక్షంగా గట్టిగా కనపడుతూ ఉంటాయి ట్యాంజిబుల్గా ఇకపోతే పరమాత్మ అంటే అత్యంత పరోక్ష ఉందా లేదా అని కూడా చెప్పడానికి వీలు లేనంతటి పరోక్షము శంకరాచార్యని అడిగారు ఈశ్వరుడు ప్రత్యక్షమా పరోక్షమా అని అడిగారు ఎవడైతే ఈ సంసారము ఈ సుఖ ఈ భోగభాగ్యాలే సత్యం అనుకుంటాడో వాడికి ఈశ్వరుడు అత్యంత పరోక్షము ఎవడైతే ఈ సంసారము ఇది మిథ్య ఇది కానవచ్చేదే కానీ దీంట్లో సారము లేది దీని సారమంతా ఈశ్వరుడే బా సూర్యోదయం ఎంత బాగుంది అంటే అది పరమేశ్వరుని యొక్క మహిమ చంద్రుడు ఎంత బాగున్నాడు గొప్ప మహిమ పుష్పాలు ఎంత బాగున్నాయి ఈశ్వరుని మహిమ ఈ విధంగా సర్వత్రా ఈశ్వరుణ్ణి సర్వత్రా విదితాత్మనామని సర్వత్రా ఈశ్వరుణ్ణి దర్శించేటువంటి వాడికి ఆ ఈశ్వరుడు అత్యంత ప్రత్యక్షం ఈశ్వరుడు ఎక్కడున్నాడో చెప్పండి అంటే ఈశ్వరుడు లేని చోట ఎక్కడుందో చెప్పండి ఈశ్వరుడు ఎక్కడ లేడు నదిలో లేడా పర్వతంలో లేడా చెట్టులో లేడా చేమలో లేడా పక్షులో లేడా పశువులో లేడా మనిషిలో లేడా ఏటంలో లేడా ఈశ్వరుడు ఏటం బాంబు వల్ల మీకేం అర్థమైందండి ఆటం బాంబుని బట్టి మీకేం తెలిసింది ఆటం ఎంత ఉంటుంది మీరు చేత్తో ఒక ఆటం చూపించగలరా చూపించగలరా అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది దాంట్లో ఎంత శక్తి ఉంది అది కాదు ఈశ్వరుడు హైడ్రోజన్ బాంబ్ హైడ్రోజన్ ఆటమ్స్ అన్నింటిలోకి చిన్నది హైడ్రోజన్ హైడ్రోజన్ బరువు అది చెప్పడం కష్టం హైడ్రోజన్ దాంట్లో అంత ఒక హైడ్రోజన్ ఆటం ఇంకో హైడ్రోజన్ ఆటం రెండింటినీ కలిపితే అక్కడ నగరం నాశనం అయిపోతుంది అక్కడ హైడ్రోజన్ బాంబు ఇప్పుడు ఈశ్వరుడు ఎక్కడున్నాడంటారు అణువులో ఉన్నాడు ఈశ్వరుడు గెలాక్సీస్ లో అణోరణీయాన్ మహతో మహీయా కాబట్టి ఆ ఈశ్వర స్వరూపాన్ని దర్శించగలిగే యోగ్యత గలవానికి ఈశ్వరుడంత ప్రత్యక్షం మరొకట్లేదు కానీ ఈ కన వచ్చే సత్యము ఈ ద్వంద్వాలు సుఖదుఖములు శీతోష్ణములు రాగద్వేషములు ఈ ద్వంద్వములే సత్యము మనం అలాగే జీవించేస్తూ ఉంటాం ఎవో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి ఈ సుఖ దుఃఖముల యొక్క ప్రవాహంలో పడి మనం ఒళ్ళు మరిచిపోతాం ఈ ప్రవాహమే సత్యం అనుకుంటాం సుఖంలో ఉన్నంతసేపు మహో మహోల్లాసంగా ఉంటుంది దుఃఖంలో ఉన్నప్పుడు కృందిపోతూ ఉంటాం ఈ సుఖము సత్యమో ఆ దుఃఖము సత్యం లేకపోతే రాగద్వేషాలు ఉంటాయి ఒకటి మీద కోపం ఇంకొకటి మీద ప్రేమ అలాగే రాగద్వేషాలు ఉంటాయి ఈ రాగద్వేషాలు మనకి సత్యం దట్ ఈజ్ హౌ వి లింగ్ రైట్ కాబట్టి ఈ విధంగా ఈ జగత్తులో ఉన్నటువంటి ద్వంద్వములు సత్యము అని అనుకున్నవాడికి ఈశ్వరుడు అత్యంత పరోక్షము కని శృతి అలా విదిలిపెట్టేది మనల్ని శృతి వేదమాత ట్రైస్ టు టీచర్స్ అత్యంత పరోక్షత్వా అరే వీడు అజ్ఞానం చేత ఈశ్వరుని మీద అత్యంత పరోక్షము బుద్ధిని కలిగి ఉన్నాడు వీడికి ఆ పరమాత్మతత్వాన్ని ప్రత్యక్షవత్ ప్రత్యక్షమాన్నట్లుగా ఆ ఆ సత్యాన్ని ఆ యథార్థ సత్యాన్ని ఆ అక్షర పరబ్రహ్మస్వరూపాన్ని కథన్నామ ప్రతిపద్యేరన్ కథన్నామ అంటే అది కరుణతో మాట అయ్యో పాపం వీళ్ళు ఎలా తెలుసుకుంటారో ప్రతిపత్తి అంటే తెలుసుకోవడం కథన్నామ ప్రతిపద్యేరన్ ఎలా తెలుసుకోగలుగుతారో ఆ పరమాత్మతత్వాన్ని ఇది దృష్టాంతమాహా అందుకోసం శృతి కరుణ చక్కటి దృష్టాంతాన్ని ఒకదాన్ని చెప్తోంది ఆ దృష్టాంతాన్ని మీరు మనస్సుకి తెచ్చుకుంటే ఆ దృష్టాంతం పూర్తయ్యేప్పటికీ మీకు పరమేశ్వరుడు జగత్తులో ప్రతి అణువులో అలా దర్శనం ఇవ్వాలి దర్శనం ఇవ్వలేదనుకోండి నాకు పాఠం చెప్పడం చేతకాలేదని అర్థం ఇది వ్యాస్యం వేస్తారు అలాగంటి దృష్టాంతాన్ని ఒకదాన్ని చెప్తున్నారు ఏమిటా దృష్టాంతం అంటే యథా సుదీప్తా పవకాత్ విస్ఫులింగా సహస్రశ ప్రభవంతే స్వరూపా యథ అంటే దృష్టాంతం ఎలాగైతే ఎలాగైతే అంటే దృష్టాంతం అనమాట ఉదాహరణ చెప్తున్నారు ఏమిటంటే పావకా అంటే పావక అంటే అగ్ని పా పునాతీతి అగ్ని పవిత్రం చేస్తుంది అగ్నిలో ఏది వేసినా పవిత్రం అవుతుంది సో ఇప్పుడు మెటల్ ఉందనుకోండి మెటల్లో ఇంప్యూరిటీ ఉంటే ఏం చేయాలి అగ్నిలో వేస్తే పవిత్రం ముప్పుల్లో బాధేస్తే పవిత్రం సో పునాతీతి పావక సర్వమును పవిత్రం చేసేటువంటి అగ్ని దానికి పావక అని పేరు ఇక్కడ మనం జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం జ్ఞానం కూడా అగ్నియే జ్ఞానాగ్ని ఇప్పుడు ఒక భయపడుతూ ఉంటాడు ఒకడు భయ భయ భయ భయపడుతూ పిరికిగా బతుకుతూ ఉంటాడు ఏవో ఏవో సూపర్ స్టేషన్స్లో పెట్టుకుని భయపడితే బతుకుతూ ఉంటాడు వాడు ఈ జ్ఞానంలో ప్రవేశిస్తాడు ప్రవేశించి బయటకు వస్తుంది మెటల్ నిప్పుల్లోకి వెళ్ళి బయటకు వస్తే ఏమవుతుంది ప్యూరిఫై అయిపోతుంది అలాగే వీడు భయపడుతూ ఉన్నటువంటి వీడు ఏదో సంసార భయం ఆ జ్ఞానాగ్నిలో ప్రవేశిస్తాడు అంటే జ్ఞానాన్ని తెలుసుకుంటాడు ఆత్మస్వరూపాన్ని కొద్దిగా ఓ పిసరంతా మొత్తం అంతా తెలుసుకుని బయటకు అదే భయానికి అవకాశమే లేదు అని తెలుసుకుంటారు కాబట్టి జ్ఞానము కూడా అగ్ని వంటిదే జ్ఞాన ఈజ్ ఆల్సో ఫైర్ సో ఫైర్ ఏం చేస్తుందంటే పదార్థములలో ఉండే మాలిన్యాన్ని తొలగిస్తుంది అలాగే జ్ఞానాగ్ని వ్యక్తులలో ఉండేటువంటి అవిద్య అజ్ఞానము మాలిన్యాన్ని ఇది తొలగిస్తుంది కాబట్టి దృష్టాంతము యథా సుదీప్తాతు పావక అయితే నిప్పు బాగా అది కనకనలాడిట్లాగా దాన్ని మీరు దాన్ని దీప్తం చేయాలి అంటే వాయు పుల్లోంచి ప్యూరిఫై అవ్వాలంటే అదే బెల్లోస్ అంటారు చూడండి అది దృష్టాంతం అక్కడ బెల్లోస్లో నిప్పులు ఉంటాయి అక్కడ దాని మీద ఈ కోలు వేస్తారు బొగ్గులు వేసి ఈ తిత్తితోటి గాలిని బాగా ఊదరగొడతారు అప్పుడు ఆ వాయువు ఏం చేస్తుందంటే అగ్నిని సుదీప్తము చేస్తుంది బాగా ప్రకాశించి చేస్తుంది అలాగే ఈ వేదాంత వాక్యములు మనిషి యొక్క హృదయంలో మినుగురు మినుగురు అంటూ పిసరంత ఉందా లేదా అన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని బాగా వేదాంత వాక్య శ్రవణం చేసినప్పుడు అలా ఓదరగొట్టి ఓదరగొట్టి ఓదరగొట్టినట్టుగా అవుతుందనమాట అది సుదీర్ఘాత్ పావకా అవుతుందా కదా చెప్పండి జగత్తు జగత్తు యొక్క మిథ్యాత్వం బుద్ధికి వస్తుందా రాదా వస్తుంది ఆ దృష్టి క్రియేట్ అవుతుంది పాఠం వింటూ పాఠం విన్నామంటే మామూలుగా లౌకిక పాఠం విన్నట్టుగా కాదు అంటే మీరు పాఠం ఎలా వినాల్సి ఉంటుందంటే రెండు రకాల పాఠం వినడం ఉంటుంది ఒకటి ఆ పదాలు వింటారు మీరు యు హియర్ ది వర్డ్స్ ఏమిటి చెప్పారు ఈయన బ్రహ్మ సత్యం సో దేర్ ఈజ్ బ్రహ్మన్ ఉచిస్ ద ట్రూత్ అంటే దేర్ ఈజ్ ది జగత్ ఊచిస్ మిథ్యా పదాలు విన్నారు అది పాఠం వినడం కాదు అది పాఠం వినడం ఎలా అవుతుంది యూ హ్యావ్ గెయిన్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నా అది ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ లేదా అంతా అంటే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య ఇద్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ లేదా అంత అది వినడం కాదు రకంగా వినడమే అసలు ఏమి వినడం వారికి అంటే క్షేమం శ్రేష్టమే బట్ వినడం ఏమిటంటే బ్రహ్మ సత్యం బ్రహ్మ అంటే సో యాజ్ ఐస్ సే జగత్ మిథ్యా నేను అన్నప్పుడు వాక్యం నేనంటే ఒక వ్యక్తి అన్నాడని కాదు శాస్త్రము జగత్ మిథ్య అది అది అసత్యము అది కానవచ్చేది మాత్రమే కానీ సత్యము కాదు అని నేను అన్నప్పుడు మన జీవితంలో ఎస్ అని అనిపించాలి ఎస్ ఇట్ ఈజ్ ఇట్ సో అని అనిపించాలి అలా అనిపించాలంటే అఫ్కోర్స్ టీచింగ్ చేయాల్సిన పని టీచర్ చేయాల్సి ఉంటుంది బట్ విద్యార్థి కూడా హీ షుడ్ బి రెడీ ఫర్ దాట్ గుజు పాయింట్ అలా అనిపించాలి అవునరా నిజమే అని అనిపించాలి నేను ఒక చోట విదురు నీతి పాఠం చెప్పాను ఆ విదురుతి పాఠానికి ఓ ఇద్దరు తల్లులు వచ్చారు వాళ్ళు కామన్ వాల్ ఒకటి ఉంది ఈ ఫ్లాటికి ఆ ప్లాట్కి కామన్ వాలు కామన్ వాళ్ళు ఒంటి గో గోడ కట్టేస్తారు అంతా కక్కుర్తాయి ఒక ఇంచు దగ్గర కూడా కక్కుర్తాయి సో ఒంటి గోడ కట్టేశారు ఆ గోడ కట్టడంలో ఇప్పుడు ఆ వాళ్ళు నువ్వెన్ని ఇటకలు వేశావు నేను ఎన్ని ఇటకలు వేశానని దెబ్బలు అనుకున్నారు 4 గంటలకి దెబ్బలాట్ అయింది అరగంటల సేపు నువ్వు ఇంతంటే నువ్వంతా అయిపోయింది ఐదున్నరకి విదురు నీతి క్లాసు ఇద్దరు విదురు నీతి క్లాసుకి వచ్చాను మహాభారతంలో విధురీతి ఆ విధురీతి అది అక్కడున్న విధురనీతి అంటే అధ్యాత్మ కూడా ఉంటుంది ఆత్మతత్వానికి చెందిన విధుల సరే నేను మామూలుగా నా ధోరణలో నేను గంటన్నర సేపు విధురు చెప్పేసి దండం పెట్టి బయటపడ్డాను ఈ ఇద్దరు కలిసి నా దగ్గరికి వచ్చారు కాబట్టి మేము ఈ ఇటకల కోసం దెబ్బలాడుకుని మేము క్లాస్కి వచ్చాము ఇప్పుడు మేము నిర్ణయానికి వచ్చాము ఇంక ఇటకల గురించి మేము దెబ్బలాడుకోవడం మానేస్తున్నాము ఎందుకంటే ఈ ఇటకలనేవి సత్యం కాదు ఓ పది ఇటకలు వాళ్ళు తీసుకున్నా ఓ పది ఇటుకలు మేం తీసుకున్నా ఫరక్ హీ హే సో ఆత్మస్వరూపమే సత్యము ఈశ్వరుడే సత్యము ఈ దిక్కుమాలను కూడా ఈవేళ ఉన్నాం మేము రేపు పోతాము ఆ గోడ అలాగే ఉంటుంది ఇంకోడెవడైనా పట్టుకుపోతారు దాన్ని అది సత్యంగా దానికోసం దెబ్బలాడుకుని మనస్సును పాడు చేసుకోవడం పొరపాటు ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యతిరేక భావం పెట్టుకోవడం పొరపాటు వీ నవ్ స్టాప్డ్ ఫైటింగ్ వీఆర్ ఫ్రా అని చెప్పాను ఎంతో సంతోషించాను ఓన్లీ ఉపన్యాసం ఫలితం ఇచ్చింది మిగతా నా ఫలితం నాకు వచ్చేసింది నా జేబులో ఉంది ఫలితం వాళ్ళకు కూడా ఫలితం ఇచ్చినందుకు సంతోషం సో అంటే అర్థం ఏంటనమాట వాళ్ళు నేను చెప్పిన నేను ఇటకల గురించి గోడ గురించి చెప్పలేదు నేను భారతంలో ఉన్న మాట చెప్పాను దట్ దే దేహి వాళ్ళు నిజంగా శ్రవణం చేశారని అర్థం ఇంకేదో పదాలు విన్నట్టుగా విదురుడు ఇలా అలా కాదు విదురుడి అలా చెప్పిన మాట వాస్తవమే తమ హృదయానికి అది హత్తుకునేట్లాగా వాళ్ళు చేసుకోగలిగారు అది యథార్థమైన శ్రవణం ఉంటాయి సో పదాలు విన్నట్టు కాదు పదాలు వినకూడదు పదాలు అలాగా చెవిని పడతాయి అర్థం వెంటనే మనసులో ప్రకాశిస్తుంది దట్ హ్యాపెన్స్ ఆటోమేటికల్లీ బట్ You relate with the truth only. ఆ రకంగా శ్రవణం చేయాల్సి ఉంటుంది అలా శ్రవణం చేయాలంటే భక్తి శ్రద్ధ కావాలి మనిషి మీద కాదు శాస్త్రం మీద శాస్త్రం మీద భక్తి శ్రద్ధలు చాలా అవసరం తర్వాత కొంతకాలం శ్రవణం కూడా చేసి ఉండాలి అది అలవాటు అవుతుంది ఆ ట్రైనింగ్ మనస్సుకి ఆ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఓపెన్ మైండ్తో శ్రవణం చేయాలి పూర్ణమైన ప్రేమ ఆత్మ అనగానే మనస్సు పులకరించాలి ఆత్మ యథా మంత్రం వినగానే ఉల్లాసం కలగాలి ఆ రకమైన ప్రేమతోటి కనుక శ్రవణం చేసినట్లయితే ఆ వాక్యాలు ఎంతో స్పష్టంగా అర్థమవుతాయి శంకరుని వాక్యాల్లో ఎంతో అద్భుతమైనటువంటి విజ్ఞానము యు సీ ది వే శంకర్ సీస్ దట్ ఈస్ వాట్ యూ హవ్ టు డూ ఫైనల్లీ అది చేయాల్సిందే అంతేగాని మేమేమో అదై ఐదు ఐదు శాస్త్రం ఉంటే తలగిందులుగా అప్పచెప్తాం భగవద్గీత తలగిందులుగా అప్పచెప్తారు కొంతమంది డినో దా డెబ్బై రెండో శ్లోకం దగ్గర మొదలుపెట్టి ఒకటో శ్లోకం దగ్గర దాకా అప్పచెప్పి వాళ్ళని నేను ఎరుగుతుంది ఇట్ ఈజ్ గుడ్ బట్ అది గీత శ్లోక రిసైటేషన్ కాంపిటీషన్కి ఉపయోగపడుతుంది కానీ జీవితం దగ్గరకు వచ్చేప్పటికీ శ్లోకం మీరు అప్పచెప్పగలగడం అది పాయింట్ కాదు అదే శ్రీకృష్ణుడు అలా చెప్పినారు అని అది వెంటనే మనస్సుకు తెచ్చుకుని ఆ విధంగా దాన్ని భావన చేయగలిగితే దట్ ఈస్ ది రియల్ శ్రవణం సో అధ్యక్ష శంకరుని వాక్యాలు కూడా అత్యంత పరోక్షమైనప్పటికీ జ్ఞానం చేతనం దాన్ని ప్రత్యక్షమా అన్నట్టుగా ఆ తత్వాన్ని శృతి మనకి అందజేయడానికి సిద్ధపడుతోంది దృష్టాంతము అదే యథా సుదీప్తా పాపకాతు విస్ఫులింగా సో ఆ విధంగా ఆ దృష్టాంతం చాలా గొప్ప దృష్టాంతం అసలు దృష్టాంతంలో నేను రాళ్ళు ఏం లేదు అగ్నితోటి జ్ఞానాన్ని పోల్చి ఈ మాటలు చెప్పాను అసలు దృష్టాంతము చెప్పి ఈ జగత్తుకి ఈశ్వరునికి ఉండే సంబంధాన్ని చాలా దృఢంగా ప్రతిపాదించేటువంటి శ్లోకాన్ని తరువాతే నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ క్లాస్ వీ విల్ హ్యావ్ ఇట్ ఆర్ ఎలెవెన్త్ ఈవినింగ్ సిక్స్ ఓం పూర్ణ పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్య పూర్ణమాదా పూర్ణమే విష్యతే ఓం శాంతి హరి ఓం శ్రీ హరి ఓంశ శ్రీకృష్ణ అర్పణ వస్తు క్లాస్ ఏదో పెద్ద ఎక్కువ పాఠం చెప్తా చెప్పగలననే ఉద్దేశంతో నేను క్లాస్ పెట్టలేదు మిమ్మల్ని ఒకసారి చూసి మిమ్మల్ని చూసి చాలా కాలమైంది